పరిశుద్ధుల పరిశుద్ధుల పరిశుద్ధుల ఏసయా తండ్రి దేవా నీకు స్థుతులు స్తోత్రాలు ప్రభా ఇదిగోతండి ఏసో ప్రభా గత నెలంతా కాచి కాపాడి ప్రభా మీరు రెక్కల చాటు మమ్మల్ని భద్రపరిచినందుకు వందనాలు వేస్తూ ప్రభా ఇదిగోతండి మరొక నూతన మాసం మాకు నీకు వేలాది కోట్లాది స్థుతులు స్తోత్రాలు వేస్తూ ప్రభా మీరు రెక్కల చాటు మమ్మల్ని భద్రపరిచినందుకు వందనాలు వేసు ప్రభా ఇదిగోతండి ఏసో ప్రభా ఇదిగోతండి ఈ దినాన్ని ఇచ్చినందుకు నీకు వేలాది కోట్లాది స్థుతులు స్తోత్రాలు వేస్తూ ప్రభా ఇదిగోతండి ఈ మాసం అంతా మీరు తోడడం ప్రభా ఇదిగోతండి మంచి ఆరోగ్యం దచ్చండి ప్రభా ఇదిగో తండ్రి ఇంకా ప్రభాని పరిచయలు బలంగా వాడబడలేసు ప్రభా ఇదిగో తండ్రి వేసు ప్రభా అలాగే తండ్రి వేసు ప్రభా వది నుండి ఇప్పటి వరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు వేలాది కోట్ల స్థుతుల స్తోత్రాలు ప్రభా యోగ్యతలు మమ్మల్ని సజీవులు ఉంచినందుకు ప్రభా నీకు వందనాల ఇదిగో తండ్రి వేసు ప్రభా చిన్న ఇక్కడ కూడి నారాధిస్తున్నాం ప్రభా ఇక్కడ ఇద్దరు ముగ్గురు మీరు రామాన కుడి ఉంటారో ప్రభా అక్కడ మీరు ఉంటా అన్నారు ప్రభా ఇదిగో తండ్రి మా మధ్యలో సంచరిస్తున్న దేవా నీకు వేలాది కోట్ల స్థుతుల స్తోత్రాలు వేసు ప్రభా ఇదిగో తండ్రి వేసయ ఇదిగోదండి వర్షిప్ స్టార్ట్ చేస్తున్నాం ప్రభా ఇదిగో తండి ప్రార్థనలకు ఇచ్చిన ప్రభా అలాగే తండే ప్రభా పాట ధర్మాచుకున్న ప్రభా అలాగే వాక్యం ధర మాట్లాడండి గద్దించండి చూపించండి ఏమైనా లోపాలు ఉంటే ప్రభా సరిదిద్దుకునే అవకాశం మాకు దయచేయండి రూపం దయచేయండి వస్తూ అలాగే తండ్రి ప్రతిదినం ప్రార్థిస్తున్న ప్రభా విజ్ఞాపన అంశాలు ప్రతి ఒక్కదానికి ఏ చూపిస్తూ నమూలు జవాబు పొందుకోవాలి ప్రభా ఎందుకంటే విశ్వా విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరిచిద్దన్న ప్రభా ఇదిగో తండండి మేము విశ్వాసంతో ప్రార్థిస్తుండగా ప్రభా వాళ్ళ జీవితంలో గొప్ప కార్యాలు జరిపించిన ప్రభావ రక్షణ కార్యమాలు చేయండి ప్రభా ఇదిగో తండీ వాళ్ళందరూ ప్రభా స్వస్థత పొందుకోవాలి ప్రభా వాళ్ళందరూ మార్మన్స్ పొందుకొని ప్రభా రక్షణ తీసుకొని ప్రభా ఇదిగో తండ్రి ఏసూ ప్రభా ఇదిగో తండీ నీ సేవలో వాడబడాలి ప్రభా బలంగా ప్రభా అటువంటి కృపను దయచేయండి వేసు ప్రభాగతండి ఆది నుండి అంతవరకు మీరు తోడని ప్రభ ఇంకా రాని బిడ్డలు నడిపించండి వేసు ప్రభా ఇదిగో తండ్రి ఏసూ ప్రభా ఆదనంతరం మీ మీ నామను భయంకరంగా మార్చమా నేను నజరైన వేసుకి స్నాం పెట్టి అడిగేడుకున్నా తండ్రి ఐ మీన్ ప్రైజ్ లో అవును సిస్టర్ ప్రైజ్ లో థ్యాంక్ యూ సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుతున్న నా ఏసయ్యా నీకే నా ఆరాధనా సుమరస్వరములగాలతో వేలాదిదూతల గళములతో పునియాడబడుతున్న ఏసయ్యా నీకే నారాధనా మహదానందమే నాలో పరవశమే నిన్ను స్థుతించిన ప్రతిక్షణం మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుంచిన ప్రతిక్షణం సుమధుర స్వరముల గానాలతో ఏడారి ఎడారిత్రోబలోనే నడచిన ఎరుగని మార్గములో నను నడిపిన నా ముందు నడచిన నరియుడా నా విజయ సంకేతమా త్రోవలో నీ నడచినా. ఎరుగని మార్గములో నను నడిపిన నా ముందు నడచిన జయీరుడా నా విజయ సంకేతమా నివే నివేణనందమో నివేనివేనాదారమో నివేనివేనానందమో నివేనాదారమో సుమధురస్వరముల గానాలతో వేలాది దూతల గళ్ళములతో కొనియాడబడుచున్న నాయ్యా నీకేనరాధనా సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైనా సంకల్ప మే జరిగించు చున్నావు నను విడువకా నా ధైర్యము నీ వేగా సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువకా నాధైర్యముని నివేనివే నాజయ గీతమో నివేనివేనా స్తుీతమో నా నాజయ గీతమో నివేనా స్తుగీతమో సుమధురస్వరముల గలతో వేలాదిదూత గళములతో కొనియాడబడుచున్న నాయసయ్యా నీకే నారాధనా వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తనే ప్రకటించుచున్నాయిగా వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నాయిగా నీవే నీకే నారాధనా నివే నివే నాశయము నీకే నారాధనా తుమధర స్వరముల గో వేలాది దూతల కళములతో కొనియాడబడుచున్న య్యా నీకే నారాడనా మహదానంద మే నాలో పరవశే నిన్ను స్న ప్రతీక్షణం మహదానంద మే నాలో పరవశే నిన్ను స్థుతించిన ప్రతీక్షణం సుమధుర స్వరముల గో వేలాది దూతలములతో థ్యాంక్ యూ వర్షధర ప్రేమల దేవాకృపణ తండ్రి దేవ యశప్రభాన్ని క్లెక్కలను కృతజ్ఞతాస్తుతా కళ రజ విష్ణద్రవకు సర్వశక్తిమంతుడా సర్వాధికారులు నీకు వందనములు తండ్రి దేవాయేశ ప్రభా ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి వందనాలు తండ్రి దేవాయస్రభా ప్రతి వారం కూడా ప్రభా నీ చేసుకుంటండి ప్రతి బిడ్డ నడిపించండి దేవాయేశ ప్రభావ మరి ఎవ్రీడే కూడా ప్రభ దేవరాత్రి ప్రభ కంచిపాప వాళ్ళ ప్రభావ మాదిని దాచి కాపాడిన ప్రభా నిలబెట్టిన ప్రభా నీకెళ్ళక వందనాలు ప్రభ కృతజ్ఞతలు తండ్రి దేవాయసు ప్రభ నాకున్న సొంత తరఫున నీ యొక్క తలపులకు చోటించి నడుచుకుంటాను తండ్రి దేవాయచప్రభ అదే మరి యశు నా ప్రవక్త దాని తట్లో కూడా ప్రభా నీ యొక్క అధికారానికి లోబడి నడుచుకుంటాం ప్రభాపం మనీ ప్రార్థిస్తాం నడిపించండి ప్రభాని యొక్క పరిశుధాత్మ చేత నడిపింపు దయచిన తండ్రి దేవాయచప్రభ ప్రతి వారితో మీరు ఎవ్రీడే మాట్లాడుతున్న ప్రభా అదే రీతిగా ప్రభా ఈ రోజు కూడా ప్రభా మాతో మాట్లాడండి తండ్రి మా జీవితం మేము సరిదిద్దుకొని ముందుకు వెళ్ళేలాగా ప్రభ సాయపడమని ప్రార్థిస్తుంది దేవయసు ప్రభ మరి ప్రతి వారిని కూడా ప్రభా నీ కృపలో వ్యాపకం చేసుకోని ప్రభ రాని రాలేని పరిస్థితిలో ఉన్న వారిని మరి వారంతా కూడా నీ కృపలో వ్యాపకం చేసుకోమని ప్రార్థిస్తుందండి అదే రీతిగా ప్రభా యొక్క పరిశుద్ధాత్మ చేత నడిపి ఓకే ఈ వాక్యం ఏమని చెప్పబడుతుందంటే ఒక ప్లేస్ కోసం మాట్లాడబడుతుంది వాక్యము ప్లేస్ అంటే చాలా మట్టుకు చాలా చాలా ప్లేసెస్ ఉన్నాయి లోకంలో ఎక్కడ చూసినా చాలా ప్లేసెస్ ఉన్నాయి కానీ ఈ ప్లేస్ అయితే ఎప్పటికీ శ్వాశ్వత కాలం ఉండిపోయే ప్లేస్ అనమాట ఇది మన ఇటర్నల్ లైఫ్ వరకు ఉంటుంది అనమాట ఎందుకనంటే ఈ ప్లేస్ మన కొరకు దేవుడు సిద్ధపరచాడు పర్లోక రాజ్యంలో సో దా ఈ వాక్యం ఎట్లా అంటే ఆ పాత మోస టైంలో ఉన్నప్పటి నుంచి రన్ అవుతుంది ఇది రాసిన ప్రార్థన ఇది మోస ఏ విధంగా ప్రార్థన చేస్తుందో తెలియజేయబోతుంది అనమాట ఇప్పుడు మనం కూడా రకరకాల ప్రార్థన చేస్తుంటాం ఆ చాలా మంది వర్షిప్ చేస్తుంటారు రకరకాలుగా జీవిస్తుంటారు మనుషులు ఎక్కడ పడితే అక్కడ కానీ ఈ వాక్యంలో ఎప్పటి నుంచో దేవుడు ఎప్పుడైతే ఈ సృష్టి చేసిండో దానికంటే ముందు నుంచే ఏ స్వరూప అయితే ఎప్పటి నుంచో అయితే ఉన్నాడో దేవుడు అప్పటి ఇవన్నీ మూష ద్వారా దేవుడు రాపించిందనమాట ఇది కీర్తనలో ఉంది మనకు తెలియదు అంటే చాలా మంది ఏమనుకుంటారంటే దావితే చాలా రాసింది కదా అని అనుకుంటాడు దావితికి బయపరిచిన దావిదు రాసిండు మరి దావితికి మన దేవుడు ప్రతిది బయపరిచడు కానీ ఇక్కడ ఈ ప్రార్థన చూస్తే దైవజుడునైనా మోసే చేసిన ప్రార్థన అనమాట మోసే కూడా కొన్ని రాసిండి అదే రీతిగా ఇక్కడ మోసే అని చేసే ప్రార్థనలు ఏ విధం ఇప్పుడు మనం కూడా ప్రార్థన చేసుకుంటున్నాం అంటే మనం ఒక ప్లేస్ ని చూజ్ చేసుకోవాల్సిందే కదా ఎందుకంటే ఎప్పటి నుంచి మనం వింటున్నాం అన్న చెప్తుంటారు ఎక్కడైనా ప్రార్థన చేసుకోవాలనుకున్నా ఏం చేసినాను ఒక స్థలం అనేది మనం క్రియేట్ చేసుకుంటాం కదా మన రూమ్ లోనే కానీ మనం ఎక్కడికైనా వెళ్ళినా కానీ ఒక ప్లేస్ అనేది చూజ్ చేసుకోబడుతుంది అదే రీతిగా మరి ఇక్కడ మోస చేసిన ప్రార్థనలు మోసే విధంగా ప్రార్థించిందో అది ఇక్కడ మనకి వెళ్ళేయబడితే ఆ ఎందుకనంటే అది ఆయననే చెప్తున్నాడు దేవుడు మోస ద్వారా మాట్లాడినడు కాబట్టి ఆ ప్రభువ తరతరంలో నుండి మాకు నివాస స్థలము నీవే పర్వతములు పుట్టకమునుపు మునుపు భూమి లోకమును నీవు పుట్టింపకమునుపు యుగయుగములకు నీవే దేవుడవు చూడండి ఆ ఏవి క్రియేట్ కాకమునుపే ఉన్నాయి అని చెప్పబడుతుంది నీవాస నీవే అన్నట్టు నీవే అన్నప్పుడు నీవే ఇంకా ఎందుకు నీవే ఈ లోకంలో ఉన్నవాడి నాలో ఉన్నవాడు ఎంతో గొప్పవాడు అని మనం వాక్యం చెప్తాం కదా యోహన్సు వార్తలు ఉంటది కాబట్టి దేవుడు మనలో ఉన్నప్పుడు నివాస స్థలం ఎక్కడ మనలోనే కదా అందుకే మనము కొరెంటియన్స్ లో చూస్తాం థర్డ్ మనకు ఉంటది మనము దేవుని యొక్క పరిశుద్ధ ఆలయమై ఉన్నాము కాబట్టి అదే వాక్యం చెప్పబడుతుంది ఎందుకంటే తరతర జనరేషన్స్ నుంచి ఆ ఎప్పటి జనరేషన్స్ నుంచి అది రాబోతుందనమాట ప్రతిది ఎందుకంటే దేవుడు భూమి ఆకాశంలో ఎప్పుడైతే ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేట్ చేసిండో హెవెన్ని ఎర్త్ ని అప్పుడే ఇవన్నీ అక్కడ ఉన్నాయన్నమాట అంటే ఇంకొక ప్రపంచం ఉందని ఇంకొక ప్లేస్ ఉందండి క్లియర్ గా తెలియజేయబడుతుంది ప్రభువు తరతరు నుండి మాకు నివాస స్థలమునివే పర్వతములు పుట్టక ఎక్కడ పర్వతములు లేవు అవేవి పుట్టక మునిపే నివాస స్థలం నీ ఇవ్వని చెప్తున్నాడు దేవుడు అంటే ఆయనే హస్తములతో క్రియేట్ చేసిన వాళ్ళ మనమే కదా చూడండి దేవుడు సృష్టి ద్వారా సృష్టిని అంత క్రియేట్ చేసింది కదా ఆయన మోతు ద్వారా ఆయన నోటి ద్వారా ప్రతిదీ క్రియేట్ అయింది కానీ మనలన్నీ ఆయన హస్తముతో మనం క్రియేట్ చేసిండు దేవుడు మరి క్రియేట్ చేసినాక మరి ఆయనే లో ఉన్న ఊపిరి మనకి ఎప్పుడైతే పోసిండో అప్పుడే మన జీవం వచ్చింది మరి అదే దేవుడు అంటున్నాడు నివాస స్థలము నీవై ఉన్నావు కాబట్టి మన మందిరం ఆయన నివాస స్థలంలో ఉండాల ఎందుకంటే ఆయన మన ప్లేస్ సిద్ధపరచాడు ఎప్పుడో దేవుడు ఎందుకు మనం చూస్తాం కదా మైండ్ సోల్ ఇంకా స్ట్రెంత్ ఇవి మూడు మనకు మార్క్ మ్యాథ్యూలో ఉంటది మార్క్ కూడా ఉంటది ఆ ఆత్మ తోటి పూర్ణ మనసుతోటి పూర్ణ శక్తితోటి ఆయన స్థుతించి ఆరాధించాలి కదా సో మనం ఎప్పుడైతే పూర్ణ ఆత్మతోటి ఆయన స్థుతిస్తామో ఎప్పుడైతే మన మైండ్ మన సోల్ ఎవ్రీథింగ్ మనము ఏమంటే కంట్రోల్ చేసుకొని ఆయన స్థుతించినప్పుడు మనకు అర్థమవుతుంది మనము విజన్స్ చూస్తున్నాము కొన్ని కళలు చూస్తున్నాము అనంటే అది ఉత్తుగానే కాదు కదా ఆత్మ కూడా ఆత్మకి కూడా ఆ ఉంటది ఆ ఏమంటారు బాడీ ఆ ఎందుకంటే ఇది నేను ఇట్లా చెప్తున్నానంటే మనకు లాజర్ చనిపోయినప్పుడు కూడా ధనవంతుడు లాజర్ చనిపోయినప్పుడు కూడా అక్కడ మనకు తెలియజేయబడుతుంది ఆ ధనవంతుడు దేవుని అడుగుతాడు కదా ఒక చిటిక కొంచెం వాటర్ పోస్తాయి చాలు అక్కడ అని అని దేవుని అడిగినప్పుడు అక్కడే మనకు తెలియజేయబడుతుంది ప్రాణం ఉంది ఆత్మ ఉంది మన బాడీ కూడా ఉంది ఇది టెంపరీగా మనకి ఉన్న ఈ యొక్క ఫిజికల్ బాడీ మనకి ఏదైతే ఉందో ఇప్పుడు ప్రజెంట్ గా మనం జీవిస్తున్నామో అది ఫిజికల్ అది జస్ట్ టెంపరీగా మన లైఫ్ ఇంతవరకు ఉంది మన లైఫ్ స్పాన్ అని చెప్పబడుతుంది ఆ ఫర్ ఎగ్జాంపుల్ గా చూసుకుంటే ఇప్పుడు పెద్ద ప్రవక్తులు చిన్న ప్రవక్తులు అపోసులు వీళ్ళందరూ ఉన్నారు కదా వీళ్ళందరూ కూడా కొంత కాలం వరకు బ్రతికినరు ఒక టైం వచ్చినప్పుడు వాళ్ళ కాలం క్లోజ్ అయిపోయింది అది ఈ బాడీ ఎందుకంటే టెంపరీగానే మనకు ఉంది ఎందుకంటే మన పనులు చేసుకోవడానికి అదే రీతిగా ఇవన్నీ భూమిలా ఇవన్నీ పుట్టకమనిపోయి దేవుడు ఎప్పుడో మనం సృష్టించి అక్కడ యుగ యుగముల వరకు దేవుని దగ్గర ఉండేటట్లు ఆయన దగ్గరే ఉన్నాం యుగ యుగముల వరకు మనము ఎందుకంటే నివాస మనము ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కాబట్టి మనం పనులు ఒక చెప్పబడుతుంది ఎందుకంటే మన స్థలం ప్లేస్ సిద్ధపరిచినట్ అని కదా మీరు అది పొజిషన్ని ఏదైతే దేవుడు మనకి ఇచ్చినారో అవన్నీ మీరు ఒక్కసారి ఊహించుకోండి మీకు అర్థమవుతుంది ఇది ఇప్పుడు మనం బ్రతుకుతున్నామో ఈ ఫిజికల్ ఏదైతే మనకు టెంపరీగా ఉన్న ఈ యొక్క బాడీ దానికి ఒక లైఫ్ టైం అనేది ఉంటుంది లైఫ్ స్పాన్ అనేది ఉంటుంది కదా లైఫ్ సైకిల్ మనకు తెలుస్తుంటుంది రొటీన్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాణము మనకుంది సోల్ ఉంది కదా మనకు మన ఆత్మలో మన అంతరంగం అని మనం ఎట్లా చెప్పబడుతున్నాము అట్లని ఈ బాడీ జస్ట్ ప్రజెంట్ గా మాత్రమే కానీ మిగిలింది లోపల ఎంతగానో ఉంది అది మనం అర్థం చేసుకోవాలా లోపల ఎంత వరకు అయితే దేవుడు దాచబెట్టిన మనల్ని అట్లా దాచిపెట్టిన దేవుడు ఎందుకు దాచిపెట్టిందంటే ఆయన ఈ టైం వరకు ఈ కాలము తరతరాల నుంచి ఇప్పటి వరకు రావడానికి ఆయన పెట్టినడు ఎందుకంటే ఒక జనరేషన్ క్లోజ్ అవుతుంది నెక్స్ట్ జనరేషన్ రావాల్సిందే వాళ్ళు కూడా దేవుని మహిమ పరచడానికి ఈ జనరేషన్ వరకు దేవుడు పెట్టినాడు అట్లనే ఏసు కూడా ఈ లోకంలో వచ్చిండు ఫస్ట్ కమింగ్ ఆయన పుట్టినడు అనేకులకు ఆయన సువాత ప్రకటన చేసి వెళ్ళినాడు ఏసు ఎందుకంటే ఇక్కడ ప్రభువు తరతరం నుండి మాకు నివాస నీవే పర్వతము పుట్టకమునుపు భూమి లోకమునకు నీవు పుట్టింప మునుకు దేవుడు నీవే దేవుడు నీవు మనుషులను మట్టితో మార్చి ఉన్నావు నరుల్లారా తిరిగి రండనే నీవు సెలవు చేసున్నావు నీ దృష్టికి వెయ్యి సంవత్సరంలో గతించిన నిన్నటి ఉన్నవి చూడండి ఇక్కడే తెలియజేయబడుతుంది ఈ ఫిజికల్ గా మనకిచ్చిన ఈ యొక్క బాడీ టెంపరీగా మనకు ఉంటుంది ఎందుకంటే అది ఒక టైం అని ఒక కాలము ఒక జనరేషన్ వరకు ఎంత కాలం వరకు మన టైం ఉండాలి అంతవరకు ఫర్ ఎగ్జాంపుల్ పౌలు విషయంలో చూసుకుంటే పౌలు కూడా ఒక టైంకి తప్పింపబడతాడు ఒక టైంకి ఆయన చిక్కబడు ఒక టైంకి ఏమో ఆయన వాళ్ళకు దొరికేసిండమాట ఆయన చిక్కబడిన తర్వాతకి ఆయన తల నరకడం జరుగుతుంది అంటే ఒక పర్సన్ కి ఒక టైం ఉంది అట్లా యుగ యుగల వరకు మనుషులలో ఆ ఎట్లాంటి మార్పు రావాల్సిందే దేవుని తెలుసుకున్న వారు మాత్రమే మార్మంచి పొంది రక్షణ తీసుకుంటారు తెలియని వాళ్ళకు వాళ్ళు యుగ యుగాల వరకు ఏం తెలియకుండానే ఉంటారు వాళ్ళ కాలము ఉన్నంత వరకు దేవుని స్వార్థ వరకు అందే అంత వరకు వాళ్ళు ఉంటారు ఎప్పుడైతే వాళ్ళకి అందుతుందో అప్పుడు వాళ్ళు చేంజెస్ అనేది జరుగుతుంటది అప్పుడు వాళ్ళను మార్పు వస్తుంది ఒక మనిషి దేవుణ్ణిలో మార్చడం జరుగుతుంది అట్లా దేవుడు పెట్టినాడు చూడండి నీవు మనుషులను మట్టి కి ఎప్పటికైనా ఈ మనుషులు మట్టినే కానీ మనకు ఆత్మీయమైన ప్రపంచాలు చాలా ఉన్నాయని కూడా తెలుసు సో ఒక్కొక్క ప్రపంచంలో ఒక్కొక్క ఉంటుంది అట్లని చనిపోయిన వారికే కానీ బ్రతుకున్న వారికే కానీ ప్రతి వాళ్ళకి ప్రతి టైంలో ప్రతిది చేయడానికి ఆయన పెట్టిండు ఎందుకంటే మన కాలంలో మనం ఉన్నాం ఇప్పుడు శ్వాత ప్రకటన లోకమంతా అబద్ధం ఆశ్రయిస్తున్నారు యాక్చువల్లీ నిజమైనది దేవుని ఏచు ప్రభుని ఆశ్రయించడం పోయి లోకము వాళ్ళ మెప్పులో మనిషి మెప్పు పొందుకోవడానికి వాళ్ళు అట్లా ఉన్నారు అందుకే ఇక్కడ చెప్పబడుతుంది చూడండి మనకు క్లియర్గా అంటే జుటానిమీ థర్టీ త్రీలో ఉంటుంది ద్వితీయోపదేశ ఖండము థర్టీ చూడండి దైవ జడునైన మోష భృతి నుంద అతడు ఇజ్రాయిలకు దీవించిన దీవించిన విధము ఇది అతని అన్నట్లే ఏవో వా సియోను నుండి వచ్చును శరీర నుండి వారికి ఉదయించును ఆయన పా పాశం కొండ నుండి ప్రకాశించును వేల పరిశుద్ధ స్థలములను మధ్య నుండి ఆయన వచ్చును ఆయన కుడి అగ్ని జ్వలలు మరియు మెరుచుండెను చూడండి ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఆయన కుడిపాశం అంటే అగ్ని జ్వలలుగా మెరుచు మెరుస్తున్నాయి అనమాట ఇది ఎందుకు చెప్పబడుతుందంటే ఇజ్రాయల్స్ ప్రజలంటే ఎవరు మనమే కదా దైవజనుడు మోషే ఆయన ద్వారా దేవుడు తెలియజేయబద్దది అంటే ఆయన టైంలో దేవుడు ఆయనకు తెలియజేసింది ఆయన నుంచి ఈ రోజు మన వరకు వచ్చింది ఈ వాక్యం అంటే ఇది మనకే చెందింది మన చెందింది ఎందుకంటే తరతరాల నుంచి జనరేషన్ జనరేషన్ నుంచి వస్తుంది కాబట్టి మళ్ళీ సియోను పర్వతం మరి ఇప్పుడు ఆయన పెట్టుకుంది సియోను పర్వతం లాగా కదా దేవుడు ఎవరైతే లక్ష నెలభై మందిని పరిశుద్ధతలు ముద్రించుకున్నారో వాళ్ళంతా సియోను కొండలో ఉన్నవారు సియోని పాత్ర ఏమంటారు మౌంటైన్ పైన ఉన్నవారు అంటే ఇంకా అతి పరిశుద్ధతలు నడిచిన వారు పెద్ద ప్రవక్తులు చిన్న ప్రవక్తులు వీళ్ళంతా వాళ్ళే అతి పరిశుద్ధతలు ఉన్న స్థలంలో ఉన్నవారు వాళ్ళనమాట అదే రీతిగా ఈ రోజు మన కూడా అవకాశం వచ్చింది పరిశుద్ధ స్థలములను మనం నిలబడాలి అనంటే మనకు ఇవన్నీ గుణగణలు ఉండాలి ఎట్లా అంటే పరిశుద్ధ సహవాసము మధ్య నుండి ఆయన వచ్చును మనకు పరిశుద్ధ సహవాసం కావాలా పరిశుద్ధ సహవాసం కావాలంటే మనకు కావాలి ఇంకా ఇప్పుడు మనం ప్రార్థించినప్పుడు కొంతమంది ప్రవక్తలు కొంతమంది అప్పసులు మనతో పాటు కలిసి సేవ చేయడం అట్లా మనకు కనబడుతా ఉంటది మనం దర్శించిన సారీ ప్రార్థించినప్పుడు కొన్ని ప్రార్థన చేస్తుంటే మనకు అర్థమవుతుంటది ఈ ప్రవక్త మనతో మాట్లాడుతుండే ఈ ఈ ఈ యొక్క అప్పోసులైన ప్ర అప్పోసులు మాతో మాట్లాడారు ఇట్లా కొంతమందికి కళలు విజన్స్ దర్శనం ద్వారా మనకు తెలియజేయబడుతుంటుంది అట్లని ఇప్పుడు ఈ నివాస స్థలం కోసం ఎందుకు చెప్పబడుతుందంటే మనకు నివాస స్థలం కావాల్సిందే మన హృదయంలో ఏజ్ ప్రభుని ఆ ఏం దేవుని మనము దేవుడు ప్రేమిస్తున్నాడు తెలుసు ఆయనే ప్రేమిస్తుడు కానీ నువ్వు ఆయన ప్రేమిస్తున్నావా లేవా ఆయన అంటాడు మంచి వర్డ్ చెప్తాడు దేవుడు If you lost me, keep my comments in you are déserte. You have a promise that you are against me. We are going on this sentence then Allah has another purpose. So, what should I give a terms of course, I would call, if you tell me about other things, or if you tell him someone, you one can mouse himself in now, we give up for some qualities. The quality I am told we take, almost my first release, తొమ్మిది ఆత్మ ఫలములు తర్వాత ఫస్ట్ ఫ్రూట్స్ దేవుడు మనకి ఇచ్చిండడు దేవుడు ఆయనే ఫస్ట్ ప్రిఫరెన్స్ లో మనకి ప్రథమ ఫలముగా ఏర్పరచుకున్న దేవుడు మనలని సో మనకి అన్నిటి మీద దేవుడు అధికారం ఇచ్చినప్పుడు అంటే మీరు అర్థం చేసుకోండి మన పుట్టకమునపై ఎప్పుడో దేవుని యొక్క సన్నిధిలో ఆయనలో మనం ఉన్నాము తర్వాత తండ్రి ఈ లోకం మీదకి మనం పంపినప్పుడు ఆయనని మార్చిపోయినారు ప్రతి ప్రజలు అందరూ ఎప్పుడైతే దేవుని దగ్గర మనం ఉన్నామో ఆ జగతి పునాది వేయకమునిపోయి మనం దేవుని దగ్గర ఉన్నాం కదా ఉన్నప్పుడు ఆ ఒక టైం వచ్చినప్పుడు దేవుడు ఈ లోకం మీదకి మనం పంపించున్నాడు నువ్వు ఇపోయి ఈ పని కంప్లీట్ చేసుకుని రా అది నువ్వు ఆత్మలు ఉంటేనే గ్రహిస్తావు ఎప్పుడైతే నువ్వు శరీరం మీదకి వచ్చేస్తావో ఇంకా నీకు తెలియదు అందుకే నివాస స్థలం కోసము మనకు నివాస స్థలము ఎప్పుడో పర్లోక రాజ్యంలో ఉందని మనం గ్రహిస్తున్నాం ఎందుకంటే ఈ రోజు వాక్యం ఉంది కాబట్టి మనకి వాక్యం తెలియని వాళ్ళు ఎట్లా గ్రహిస్తారు వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది అందుకే వాళ్ళు ఇంకా మట్టిలోనే మార్చబడి ఉన్నారు వాళ్ళు ఇంకా మట్టిలోనే ఉన్నారు అంటే ఇంకా వాళ్ళు ఎట్లాంటి గొప్పజనము ఆ వాళ్ళ ఆలోచన విధములు ఎట్లుంటాయి అంటే ఇంకా మట్టిలాగానే గుడ్డితనము ఆ చీకటిలోనూ ఉండిపోవడము అది గ్రహించే జ్ఞానం వాళ్ళకి లేకపోవడం వల్ల ఇంకా గుడ్డితనంలో జీవించడము అందుకే మట్టిలాగా ఇంకా వాళ్ళు మార్చబడి ఉన్నారు వాళ్ళని పరిశుద్ధతలాగా మార్చాలా వాళ్ళకు సత్యం అనేది తెలియజేయబడాల కాబట్టి మనకు నివాస స్థలము దేవుడు ఎట్లయితే పరలోక రాజ్యంలో మన ప్లేస్ ఏర్పాటు చే అదే రీతిగా దేవుడు కూడా మనలోకి రావాలా ఎందుకంటే నివాస నీవే నీవే నీలోనే దేవుడు నివసించాలా మనలోనే దేవుడు నివసించాలా ఎప్పుడైతే నివాస స్థలంగా మనము ఆయనను మన హృదయంలో అప్పుడే సంస్థ మనం చేయగలుగుతాము ఎందుకంటే ఆయన మనకు ఆ జాన్ ఫోర్టీన్త్ చాప్టర్ లో ట్వంటీ సిక్స్ వచ్చినంలో ఆయన అంటాడు అదన అనగా తండ్రి నామమున పంపబోగు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నీ మీకు జ్ఞాపకం చేసేదను చూడండి ఇప్పుడు తిరిగి జ్ఞాపకం చేస్తుంది ఎవరు పరిశుద్ధాత్మ దేవుడే ఏ చెప్పుడు మనం తిరిగి జ్ఞాపకం చేస్తుండ్రు శిష్యుల కూడా ఆ టైంలో ఆయన ఎప్పుడైతే బ్రతికి ఉన్నాడో ఎప్పుడైతే ఆ శిష్యులకు తో పాటు కలిసి యశప్రభు సువాత ప్రకటన చేస్తున్నాడో అప్పుడు అవన్నీ ఆయన చెప్పినాడు ఇవన్నీ మాటలు నేను మీతో ఉంటాను మనము చూస్తా ఉంటాం మాథ్యూ మార్క్లు జాన్లు ఇందులో దేవుడు ఏమేమి మాట్లాడినో ప్రతిదీ మనము చదివిన వారమే కాబట్టి మనకు తెలుస్తాయి ఎందుకంటే సాక్షులుగా మనం నిలబడాలి ప్రతి విషయంలో మనము సాక్ష్యంగా నిలబడాలా ఉండాలా అనంటే ఆయన చెప్తాడు లూప్ 24 ఫోర్ చాప్టర్ ఫార్టీ నైన్ లో ఆయన చెప్తాడు ఈ సంగతులు మీ మీర సాక్షులు ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసిన చేసినది మీదికి పంపబోతున్నాను మీరు పైనుండి శక్తి పొందే వరకు నిలిచి ఉండునని వారితో చెప్పాను చూడండి ఇక్కడనేమో యుగయుగములకు యుగములకు నీవే దేవుడువు అని ఇక్కడ చెప్పబడుతుంది నీవు మనుషులు మట్టి మార్చు చున్నావు నరుళ్లార తిరిగి రండి అని ఇక్కడ దేవుడు తెలివిస్తున్న కదా నరుల్లారా తిరిగి రండి అని తెలివిచుచున్నాడు నీ దృష్టికి వెయ్యి సంవత్సరంలో గతించిన నిన్నటి వలె ఉన్నవి రాత్రి అంది యొక్క జామున వల ఉన్నవి చూడండి దేవుని దృష్టికేమో ఈ కాలములు సంవత్సరములు ఇవన్నీ దినములు ఏవైతే మన గలిషన్స్ ఫోర్ లో ఉన్నాయో టైమ్స్ టైమింగే కానీ ఇయర్సే కానీ కొన్ని కొన్ని డేస్సే కానీ ఇంపార్టెన్స్ ఇచ్చే ప్రతి డే ఏవైతే ఉన్నాయో అవన్నీ దేవునికి ఎట్లా కనిపిస్తున్నాయంట జస్ట్ నిన్నటి వల్ల లాగానే ఉన్నాయో ఆయనకి ఈరోజు ప్రార్థిస్తున్నామో ఈ రోజు వాక్యం ధ్యానిస్తున్నావు అంటే అది ఏమి ఇట్లా మనం చూసుకున్నా ఇంత కూడా గ్రైట్నెస్ అసలు లేదు ఎందుకనంటే ఆయనేమో వన్ డే అది నిన్నటి వల్లే జస్ట్ వన్ డే మనం అనుకుంటాం అబ్బాయి ఈరోజు ఎంతగానో ప్రార్థించిన నేను ఈ రోజు నేను త్రీ అవర్స్ ప్రార్థించిన ఈ రోజు నేను అవర్ టూ అవర్స్ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ ఇన్ని రో ఇంతగానం నేను ప్రార్థించిన అని మనం అనుకుంటాము కానీ ఆయన దృష్టికి అది నిన్నటి లాగానే ఉంది మనం అనుకుంటాం అబ్బా ఇంతగానో ప్రార్థన చేసినాం ఇంత అలసిపోయినాం కానీ ఆ కాలంలో ఆ దేవుణ్ణమిన బిడలే పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు అపోస్ వీళ్ళు ఎంతగానో ప్రార్థించవచ్చు వాళ్ళు ఆ మనలాగానే వెళ్ళినారు స్వాత ప్రకటన చేశారు అన్ని చేసినారు కానీ వాళ్ళు ఎందుకు స్ట్రాంగ్ గా ఉన్నారు అంటే ఇక్కడ చెప్తుంది చూడండి ఎందుకంటే ఆధునికర్త వాళ్ళకు తోడై ఉన్నారు కాబట్టి వాళ్ళంత స్ట్రాంగ్ గా ఉండగలరు ఇక్కడ దేవుడు ఏమంటు శక్తి పొందే వరకు పట్టణంలో నిలిచి ఉండడం వార్త అంటే దేవుని యొక్క శక్తి పొందుకుంటేనే నువ్వు వెళ్ళగలుగుతావు లేకపోతే పోలేవు చేయలేవు నిలబడలేవు అట్లా అందుకే ఆయన చెప్తున్నాడు ఆ మనం అనుకుంటాం అబ్బాయి ఇంత ప్రార్థించినాను కదా ఈ రోజు మటుకే చాలులే అనుకుంటాం చూడండి దేవుడు మనం ఎలాంటి వారమైనా ఎట్లా ఆలోచనలు చేసినా ఎట్లా మనం ఏ విధంగా మనం ఉన్నా ఆయన మన ప్రార్థనలకి ఇంపార్టెన్స్ ఇస్తాడు దేవుడు నువ్వు ఎట్లా ప్రార్థించు ఆయన వింటాడు ఎందుకంటే మన దేవుడు చూస్తాడు వింటాడు మాట్లాడతాడు చూపిస్తాడు జరగబోయేది చూపిస్తాడు సమస్తం మనకు అన్ని చేసి పెట్టే దేవుడు మనము ఒక్క వన్ అవర్ కాకపోయినా జస్ట్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తొందరగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాబ్స్ లా వెళ్ళిపోతున్నారంటే ఏదోగా పైన పైన ప్రార్థన చేసుకొని పరిగెత్తుతూ ఉంటారు ఎలాంటి ప్రార్థనలు అయినా ఆయన సరిదికి చేరుతాయి ఎందుకంటే రేపు పొద్దున ఆయన ఎదుట నిలబడినప్పుడు అందరివి ఆ రోజు అవన్నీ ఓపెన్ అవుతాయి ఒక్కొక్క నేమ్స్ తో పాటు అన్ని ఓపెన్ అవుతుంటాయి మరి ఇక్కడ ఏమో నుండి మీకు నివాస స్థలము నీవే నివాస స్థలము నీవే మన నివాస స్థలం ఏ విధంగా ఉంది even mana hrudyamu igani mana aalochane igani mana heart e gani mana spirit e gani everything whatever it is given devudu manike em emaithe ichinaro samastha aina mundu nilapadina podu manam ela untamo aynani mana hrudyamlo techukunapudu manam ekkadaithe damguru kodi unnara akkade parlokaraja mana kada devudu mari aynani mana hrudyamlo eppudaithe techukuntamo te appurane ఆయన నీ హృదయంలో నివాస స్థలం చేసుకున్న వారు ఎంతో లేకపోతే మనం చేసుకోలేం అందుకే ఆయన ఈ సంగతులు మీ మీరే సాక్షులు అంతకు ముందుకేమో దేవుడు ఎప్పుడైతే సువాత వాళ్ళ ఉండి బోధించినప్పుడు ఆ టైంలో వాళ్ళకి అర్థం కాలే మనకి యోహన్ శువార్తలు క్లియర్ గా తెలిసాయి మనకు జాన్ చాప్టర్ ఫోర్టీన్త్ నుంచి మనం అన్ని చదువుకుంటూ పోతుంటే క్లియర్ గా అర్థమవుతుంటది Uh, 12, 11, 12, ఫస్ట్ నుంచి అన్ని మనం చదువుతుంటే క్లియర్ గా తెలుస్తుంటాయి అందులో ఆయన దేవుడు మీరే సాక్షులు అని అంటున్నారు ఎవరికి వారే తీర్పు ఎవరికి వారే సాక్షులు నిలబడాల కదా సాక్షిగా నిలబడతామని మనం ప్రా ప్రార్థిస్తాము చేస్తాము కానీ మనలో సాక్ష్యం లేకపోతే అది వ్యర్థమైపోతుంది అందుకే దేవుడు సాక్ష్యం మనకు రావాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఆదనకర్తను పొందుకోవాలా దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందుకోవాలి ఎందుకంటే నివాస స్థలం వరకు ఉండాలా చివరి వరకు ఉండాల ఆయన ఇచ్చిన రక్షణను కొనసాగించుకోవాలంటే చివరి వరకు ఆయన పరిశుద్ధాత్మ మనకు తోడయ్యుంటేనే యుగ యుగముల వరకు దేవునితో మనం ఉండగలుగుతాము ఆయనని మనం ఆ ముందు ఆయన ఆరాధించగలుగుతాము కదా అందుకే ఆర్థం కర్త మనలో ఉన్నప్పుడు న్యూ థింగ్సే కానీ మనం ఏదైతే మర్చిపోతుంటామో తిరిగి తిరిగి ఆయన జ్ఞాపకం చేస్తాడు పైన రోజు ఈ వాక్యం చెప్పాలని అనుకుంటున్నాం ప్రభా నాకు గుర్తుకు రావట్లేదు ప్రభా అన్నప్పుడు దేవుడు తక్కువ మనం జ్ఞాపకం చేస్తాడు ఆ విషయం కాదు ఇంకా కొన్ని విషయాలు కొత్త థింగ్స్ అనే మనతో మాట్లాడుతూ ఉంటాడు కదా ఆర్థంకర్త మనకు తండ్రి నామమును పంపబో పరిశుద్ధ తన తండ్రి ఈ లోకంలో పంపించిన ఆ యొక్క పరిశుద్ధాత్మ మనం పొందుకోవాల్సిందే ఆయన అన్నాడు ఒకవేళ లేకపోతే అడిగిన ప్రతిదినే మీకు ఇస్తానంటారు అడుగుని మీకు ఇయ్యబడినంటు కానీ లోకంలో ఆ దేవుని కోసం తెలుసుకోవాలి దేవుని యొక్క పరిశుద్ధాత్మ కోసం అడు మనం తెలుసుకోవాల్సిందే పోయి లోకం ఏం చేస్తున్నట్టే దేవుడు అడుగుమంటారు కదా అని వారికి డిజైర్స్ వాటికున్న వాళ్ళకి ఏమేమైతే కోరికలు అవి అడుగుతుంటారు దేవనాక్ చకటి చక్కటి దేవనాక్ చకటి నాకు చక్కటి ఇల్లు దేవా నాకు లైఫ్ పార్ట్నర్ దేవా నాకు అని అన్ని వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేట్ మనకి ఫిజికల్ గా కావాల్సిన నీడ్స్ మాత్రమే అడుగుతాం కానీ మన ఆత్మకి కావాల్సిన నీడ్స్ అనేది అడగము కానీ మనకు ఆత్మకి కావాల్సింది ఏంటి శక్తి కావాలి మన ఆత్మకి అంటాం కదా మనం ప్రార్థించినప్పుడు దేవా నా ఆత్మ సిద్ధంగానే ఉంది శరీరం బలహీనత మన శరీరంలో ప్రతి బలహీనత పోవాలా అది మనం అడగలదే అది ఎప్పుడు మనకి ఎప్పుడైతే నువ్వు కర్తని దేవుని యొక్క పరిశుద్ధాత్మ నీలో ఎంటర్ చేసుకుంటావో ఎప్పుడైతే ఆయన నివాస స్థలంగా నీ హృదయంలో పెట్టుకుంటావో అప్పుడే చూడండి మనలో మార్పు అనేది రావడం జరుగుతుంది అప్పుడు మనం అడగాల దేవుని పరిశుద్ధాత్మ నాకు దినదిన ఎవ్రీడేనే పొందుకోవాలా ఎవ్రీడే అనే ఎవ్రీడే నివాస స్థలంలో ఆయన మనం పెట్టుకోవాలా ఒక ప్లేస్ మనం చూజ్ చేసుకున్నామంటే ఆ ప్లేస్ ఇప్పుడు హెవెన్ అనేది ఒక ప్లేస్ హేవన్ అంటే దేవుని యొక్క బిడలని కూడా గ్రహించుకోవాల కానీ లోకం హేవన్ అంటే అది వేరేలాగా ఆలోచన ఫిజికల్ గా ఆలోచన చేస్తారు కానీ ఆత్మగా ఆలోచన చేసుకోవాలా హేమన్ అన్నప్పుడు కూడా దేవుని బిడల ఆకాశాలు ఆకాశం అన్న దేవుని యొక్క బిడలే కదా అండ్ నక్షత్రాల వల్లే మన అందరినీ ఏర్పరచుకున్నాడు ఎంతో అబ్రహాం సంతానం లాగా అట్లానే యుగ యుగ వల్ల వరకు మనం దేవునితో నివాస స్థలంగా మనమే ఉండాల ఆ యొక్క నివాస స్థలం మన కోసము ఆయన ఏర్పరచబడి అంటే మన కోసం పెట్టినడని ప్రతిదీ అందుకే అర్థంకర్త మనలో ఉంటే సమస్తము ఏదైతే ఉందో మనం బోధించగలుగుతాము ముందుకు నడవగలుగుతాం అనేక ఆత్మలను ఆయన వైపు మరలించగలుగుతాము అందుకే ఆయన అంటున్నాడు ఎప్పుడైనా మనం వెళ్తాం కదా స్వాత ప్రకటన చేయడానికి రమ్మంటారు స్వాత మనం ప్రకటన కానీ సడన్ చేపెట్టి ప్రార్థించమంటారు మనం ఏం చేస్తాం సరే అని చెప్పేసి అడిగినారు కదా అని తల మీద చేపెట్టి ప్రార్థన చేస్తాం చేస్తాం మంచిది బానే ఉంటది కానీ వాళ్ళలో ఉన్న ఆ ఈబుల్ స్పిరిట్స్ వాళ్ళలో ఎంటర్ అవుతాను అసలు గ్రహించరు అందుకే దేవుడు అంటూ నా శక్తి పొందే వరకు ఇక్కడ ఉంది శక్తి పొందే వరకు పట్టణంలో నిలిచి ఆయన శక్తి ఎప్పుడైతే పొందుకుంటామో అప్పుడు నువ్వే పట్టణంలో అడుగుపెట్టినా అది నీకు సమాధానం కర్త సమాధానకరంగా మార్చబడుతుంది నువ్వు ఎక్కడ అడుగుబెట్టు వాళ్ళకు మంచి జరుగుతుంది మేలే జరుగుతుంది చూడండి ఈ సంగతులకు మీరే సాక్షలు. ఎవరి ఆ ప్రతి దానికి ఆ టైంలోనేమో దేవుడు ఎప్పుడైతే దేవుడు వాళ్ళతో చెప్పినాడో అవన్నీ తిరిగి వాళ్ళకి జ్ఞాపకం చేస్తుంది వాళ్ళు దేవుడు బ్రతుకున్నప్పుడు వాళ్ళు గ్రహించలేరు వాళ్ళు దేవుడు బ్రతుకున్నప్పుడు ఇవన్నీ విన్నారు వాళ్ళ చెవులకి అది వెళ్ళలే అది అక్కడే ఆగిపోయింది వాళ్ళకి అర్థం కాలే ఆ టైంలా వాళ్ళకు అర్థం కాలే వాళ్ళకు ఏం కూడా తెలియట్లేదు జస్ట్ డేజెస్ పోతున్నాయి కదా తరతరాల వరకు అని అట్లనే రన్ అయిపోయినారు కానీ వాళ్ళు ఎప్పుడు గ్రహించినారు యాక్స్ చాప్టర్ సెకండ్ లో వన్ టు థర్టీన్ వరకు మనం చూసుకుంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత వాళ్ళు గ్రహించగలిగినారు అంటే దానికంటే ముందు వాళ్ళకి ఏం జరిగిందో తెలియదు తరతరాల నుంచి అంటే ఈ మోసకాలం నుంచి యోగు కాలం నుంచి ఉన్న సంగతులు ఏవి వాళ్ళకు తెలియదు కానీ ఆ మన టైంకి వచ్చేసరికి ఇంతవరకైనా ఆయన దాచబడిన మర్మంలో ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటి వరకు మనకు తెలుస్తుంది మోస రాసినాడని కొన్ని బుక్స్ కొన్ని బుక్స్ పాలు రాసినని తెలుస్తుంది అంటే ఈ వరకు మన కొరకే కదా దేవుడు దాచబెట్టినడు అట్లని ఇవన్నీ మనకి ఎప్పుడు వస్తాయంటే దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నప్పుడే ఇవన్నీ కొత్త థింగ్స్ అనేది దేవుడు మనకి తెలియజేశాడు అనమాట ప్రతిదీ ఆయన నుంచే సమస్తం కలిగింది కాబట్టి ఆయన ఇవన్నీ మనకు చెప్తున్నాడు చూడండి ఆ ఎందుకంటే మనమే ప్రతిదానికి సాక్ష్యం ఉండాలా ఇంకా ఆయన వాగ్దానం చేసిన ఏదైతే మనకు వాగ్దానం చేసినా ఇచ్చిన వాగ్దానం ఒకటి ఆయన మెయిన్ రీజన్ గా మనకి ఇచ్చిన ప్రామిస్ ఏంటంటే ఆయన పరిశుధాత్మ మనకు అనుగ్రహిస్తా అన్నాడు అందుకే అడిగిన ప్రతి వారు సమృద్ధిగా పొందుకోగలుగుతారు అందుకే మనం దీనదినం ఎవ్రీడే దేవుని యొక్క పరిశుభ్రత్మ పొందుకోవడానికి ప్రయాసపడాలా లేకపోతే ఆయన సన్నిధిలో గడపాలా గంటలు గంటలు గడపాలా ఆయన ఆత్మ పొందుకునేదాకా ఎందుకంటే ఆయన ఎంతో శక్తివంతుడు తరతరాల నుంచి అంటే భూమి ఆప ఆకాశములు పుట్టక మునుపు నుంచి ఆయన నడవం అనే వాక్యం చెప్తుంది ఆయన ఎంత గొప్ప దేవుడైతే మన కొరకు ఆ అట్లా చూసుకుంటే మనం జెనసిక్స్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఇవన్నీలో హ్యూమన్ లైఫ్ కోసం అనేది అన్ని రాయబడి ఉన్నాయి కదా ఏమేమైతే ఉన్నాయో అవన్నీ ఎందుకంటే దేవుడు మూసే ద్వారా ఎన్నో ఇటర్నల్స్ నేచర్స్ కోసము ఆయన చెప్పబడుతుంది అంటే ఇటర్నల్ లైఫ్ వరకు ఆ నేచర్లో ఉన్న హ్యుమనిటీ ఎవరైతే మనుషులున్నారో వాళ్ళ కోసం ఆయన సృష్టి కోసము సమస్తం ఇక్కడే తెలియజేయబడుతుంది ఆయన దృష్టికి అది వెయ్యి సంవత్సరం లాగా గతించిన నిన్నటి వలే లాగానే కనబడుతున్నాయి కానీ మనకు న్యూ థింగ్స్ ఆయనకేమో ఓ జస్ట్ ఇట్లా నిన్నలాగానే కనబడుతుంది కానీ నిన్న దినము తిరిగి మనకు రాలేదు కదా అప్పుడు మనం అనుకుంటాం అబ్బా నిన్న చదివి ఉంటే ఎంత బాగుంటుండే నిన్ననే ప్రార్థన అంతగానం చేస్తుంటే ఎంత బాగుంటుండే దేవుడు ఎన్నో దర్శనాలు ఇస్తుండే కదా ఎన్నో కళల ద్వారా మాట్లాడుతుండే కదా అని ఎందుకు ఇట్లా ఈ వర్డ్ చెప్పబో చెప్తున్నామంటే మనము ఒక్కసారి వన్ డే న్యూ డే మనకి వచ్చింది అనంటే నిన్నటి అన్ని పాస్ట్ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దే మనం అవన్నీ మర్చిపోతాం కదా కానీ కొన్ని ఇంపార్టెన్స్వి కూడా ఉంటాయి స్కూల్ డేస్స్ లో మనం ఏం చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ గా స్కూల్ డేసెస్ లో ఎల్కేజీ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఎట్లున్నామో ఆ డేసెస్ అన్ని గుర్తుకు చేసుకుంటారు కదా చాలా మంది గుర్తుకు చేసుకున్నప్పుడు అబ్బా ఆ దినములు ఎంత మంచి కదా ఇప్పుడు అలాంటి డేసెస్ రావు అని కానీ అవన్నీ దేవుని దృష్టికి ఎట్లా వేస్ట్ ఆయనకి అవన్నీ ఆ యూజ్ లేవు కానీ మనము ఏంటంటే నిన్నటి దినంని ఏదైతే ఆ యూటిలైజ్ అవుతుందో ఏదైతే మనకి ఇంపార్టెన్స్ అయితే ఉందో నిన్నటి దినంలా ఇంతవరకు ప్రార్థించినము అని నిన్న ఇంతగా వన్ డే త్రీ అవర్స్ నేను ప్రార్థించిన నిన్న ఈ రోజు నేను వన్ డే ఎక్కువ తీసుకోవాలా ఇంకెక్కువ నేను ప్రార్థించాలా అని లాగుండాలి అట్లా ఉంటుంది వేరు కానీ గడిచిపోయిన దినములు వాటి నేను జ్ఞాపకం చేసుకునే లాభం లేదు ఎందుకంటే పోయిన డీసెస్ ని తిరిగి మనం జ్ఞాపకం చేసుకోలేం అప్పుడు మనం అనుకుంటే అప్పుడే నేను బలపడి ఉంటే ఎంత బాగుంటుండే కదా ఈ రోజు అని అనిపిస్తుంటది కానీ ఆయన అవన్నీ ఆయన కాలికి దుమ్ము లాంటి లాగానే నిన్నటి డేసెస్ అందుకే ఓల్డ్ బ్యాడ్ లైఫ్ ఇస్ గాన్ అవే ఆ ఒక సాంగ్ ఉంటుంది మంచిగా ఓల్ ఓల్డ్ డేసెస్ బ్యాక్ వెళ్ళిపోవాలి న్యూ డేసెస్ కమ్ ఫ్రెండ్ అని సంథింగ్ సాంగ్ ఉంటుండే మేము చిన్న పాడేవాళ్ళము నాకు ఇప్పుడు అంత జ్ఞాపకం లేదు ఎందుకంటే న్యూ డేసెసే మనకి ఇంపార్టెన్స్ న్యూ ఎవ్రీడే న్యూ న్యూగా కనిపించాలి నీలో ఎవ్రీడే న్యూగా బ్రైట్నెస్ రావాలా అనంటే ఇదే అనమాట దేవుని ఇచ్చిన వాక్యము మనం సాక్షులుగా నిలబడితేనే ప్రతిదీ చేయగలుగుతాము శక్తివంతుల్లాగా మనం ఉండాలా ఎందుకంటే ఆయనే మనకు జాన్ సెకండ్ చాప్టర్ ట్వంటీ టూలు ఆయన ఋతులలో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాటలు చెప్పినవని ఆయన సుష్యులకు జ్ఞాపకం చేసుకొని లేఖనంలో వేసు చెప్పిన మాటలు నమ్మిరి అంటే ఇక్కడ మీరు గ్రహించండి శిష్యులకు దేవుడు బ్రతుకున్నప్పుడు చెప్పిన మాటలు ఆయన ఎప్పుడు జ్ఞాపకం వచ్చిన వాళ్ళకి దేవుడు చనిపోయి తిరిగి లేచిన తర్వాత అని చెప్పబడుతుంది ఇక్కడ ఆయన ఋతులలో నుండి లేచిన తర్వాత అని చెప్పబడుతుంది అంటే ఆయన సమాధి అయిన త్రీ డేస్ తర్వాత లేచిన తర్వాతకు అప్పుడు వాళ్ళు దేవుడు ఆ యొక్క ఆదరణకర్త దేవుడు సమస్తము మనలో ఉండి బోధించేవాడు కాబట్టి ఆయన మనలో ఉండి బోధించినాడు అందుకే లేఖనంలో ఎప్పుడో రాయబడి ఉంది ఎప్పుడో యుగ నుంచి ఉంది అదే ఈ కాలం వరకు రన్ అవుతుంది మనం అనుకుంటున్నాం నిన్న డేసస్ జ్ఞాపకం చూస్తాం ఆ డేసస్ వేరే కానీ ఈ మాటలు నిజమైన మాటలు ఇవి నిన్నట్లాగా కనిపించవు మాటలు ఈ మాటలు ఎట్లా ఉంటాయి అంటే ప్రజెంట్ గా ఫ్రెష్గా ఉంటాయి ప్యూర్ గా ఉంటాయి ఈ మాటలు ఎందుకంటే జీవం కలిగిన దేవుడు పరిశుద్ధ దేవుడు నేను ఆయన యొక్క దర్శనం చూసినప్పుడు ఆయన బ్లడ్ ఇప్పటికీ ఫ్రెష్గా ఉంటుంది ఆ యొక్క దర్శనంలో నేను చూసిన ఆయన సిల్వమరణ పైన ఉన్న దర్శనాన్ని చూసినప్పుడు అది ఫ్లోట్ ఆయన బ్లడ్ వరల్డ్ అంతా ఫ్లోట్ అవుతుంది ఇట్లా వేవ్స్ లాగా బ్లడ్ అంతా అట్లా ఫ్లోట్ అవుతుంది నేను అనుకుంటున్నా ఆ బ్లడ్ మనకి ఏమంటారు ఎర్త్ ఉంది కదా ఎర్త్ లోపలికి సెవెన్ లేయర్స్ డౌన్ కి పోయింటది ఆ బ్లడ్ అంతా అంత కిందికి పోయినా కానీ అది ఉంది ఆ బ్లడ్ ఈ వాక్యం కూడా అంతే అండ్ వాక్యము అంత అమూల్యమైనది అంత విలువైన వాక్యము ఆ వాక్యంలోనే అంత జీవం ఉంది కాబట్టి ఒక మనిషి మారగలుగుతాడు అందుకే దేవుడు మనుషుల కోసం అంతగా చెప్పబడింది ఒక పర్సన్ని అని క్రియేట్ చేసింది అంటే నుంచే కదా సృష్టిలో ఫస్ట్ క్రియేట్ చేసిన దేవుడు ఆదము ఆఫ్టర్ దట్ అందరం వచ్చినము అదే రీతిగా దేవుడు ఎట్లయితే ఆయనే ప్రతి మాట నెరవేర్చబడడానికే ఈ లోకం మీదకి వచ్చింది ఆయన కదా నా మాటలు కొట్టివేయటానికి రాలేదు కానీ సమస్తం నెరవేర్చబడడానికి వచ్చినాయి ఆయన మాటలు సో ప్రతి మాట నెరవేర్చబడుతుంది ప్రతి లేఖలంలో మనం చూడగలుగుతున్నాము అసలు ఏ ప్రవచనాలు జరుగుతున్నాయో ఏమేమి జరుగుతున్నాయో ఇక్కడ మనం తెలియజేయబడుతుంది కదా అందుకే లేఖలంలో ఏసు చెప్పిన ప్రతి మాట నమ్మినరు ఎప్పుడైతే నమ్ముతారో ఎప్పుడైతే విశ్వసిస్తారో అప్పుడు ఆయనలో ఉండగలుగుతాం మనము థర్డ్ చాప్టర్ కింద మనం చూసుకోవటం మనకు అర్థమైపోతుంది ఆ ఎందుకు నివాస స్థలం అంటే మన ప్లేస్ కోసం మాట్లాడుతున్నాం బట్ దేవుని యొక్క స్థలము థర్డ్ చాప్టర్ లో మనకు ఈ సిక్స్టీన్త్ వసరంలో ఉంటుంది మీరు దేవుని ఆలయమై ఉన్నారు దేవుని ఆత్మ మీలో నివసించి ఉండిన ఎరల మీరేమి మీరు ఎరగర ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఇళ్ళ దేవుడు వారిని పాడు చేయను చూడండి ఇక్కడ మెయిన్ రీజన్ మనకి కావాల్సింది సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ లో మనకు తెలుస్తుంది అయితే ఇక్కడ నివాస నీవే అని చెప్పబడుతుంది మరి నివాస స్థలం మరి నీవు ఎట్లు ఉండాలి నేను ఎట్లా అందరం మనం గ్రహించుకుందాం ఇది మనకు ఒక ప్రశ్న ఒక క్వశ్చన్ దేవుడు మనకు వేసినప్పుడు ఆయన ఎదుటి మనం నిలబడినప్పుడు మన ఆలయం ఎట్లా చూసుకోవాలి ఎందుకంటే నివాస స్థలంకి పోవాలంటే ఉతకనే మనం పోలేము మన ఆత్మ ఉతకనే పోలేదు ఫర్ ఎగ్జాంపుల్ ఆ రీసెంట్ గా జనమే బ్రదర్ చనిపోయినప్పుడు ఆ కళ్ళు తెరిసే ఉన్నా కానీ రవి అన్నకు వచ్చిన దర్శనము నాకు కూడా కలిగింది నాకు దర్శనం లాగా అది నాకు ఎట్లాగా అనిపించిందంటే మేము అందరం అక్కడుండి ప్రార్థిస్తున్నాము అయిపోయింది పాటలు పాడుతున్నాము అయిపోయింది చిన్న బ్రదర్ సమ్థింగ్ మాట్లాడుతున్నారు ఆంటీ తోటి అదేందు నాకు అర్ధమెతలే మేమందరం కూర్చున్నాం కానీ ఆయన డెడ్ బాడీ మా ముందు ఇట్లా నిద్రపోయిన వాళ్ళు ఎట్లా అట్లా కనిపించినాడు నేను అనుకుంటే నేను చనిపోయింది కదా మేము అందరం ఈడ కూర్చున్నాం ఆ బెడ్ పైన మంచి వట్ షెట్ చూసి మంచి హ్యాపీగా నవ్వుతున్నాడు ఆ బ్రదరు నేను నేను అనుకున్నా అసలు కళ్ళు కూడా ముయ్యలేదు ఆ ఏం కూడా లేదు నాకు అందులోకి ఇంత క్లియర్ గా కనిపిస్తుంది ఏంది ఈ బ్రదర్ అని అనిపించి ఆ నాకు ఏం చేయాలో అర్థం కాక ఒక్కసారి నేను కళ మూసుకొని తెలుస్తాను ఆ టైంలో నేను గ్రహించుకున్నా నాకు అర్థం కాలే ఎందుకంటే నాకు అది ఎట్లా చెప్పాలో నాకు అర్థం అది అనుభవం మీకు వస్తేనే అర్థమవుతుంది గా ఇప్పుడు మనం ఎట్లయితే మన ముందు బైబుల్ని ఎట్లా చూస్తున్నామో నేను చూసిన ఆ ఆయన చావక ముందుకు అది విజన్ కాదు నా కళ కాదు ఏది కాదు నేను ఐస్ ఓపెన్ గా ఉంది ఆంటీతో మాట్లాడుతుంటే నాకు అది కనిపించింది అట్లా కళ్ళకు క్లియర్ క్లియర్ కనిపించేసరికి నాకు సడన్ గా అట్లా కనిపించేసరికి నాకు అనిపించింది ఇది నా ఊహనా లేకపోతే ఇది నాదేమో తలంప ఇది ఏంది అని వచ్చింది వచ్చిన తర్వాత నేను కళ్ళు కొట్టినా రెండు అట్లా బ్లింక్ ఇచ్చిన నా ఐస్ ని బ్లింక్ ఇచ్చినాక అప్పుడు నాకు అర్థమవుతుంది నేను కళ్ళు తెరిచున్నానని అంటే నేను కళ్ళు తెలిసినాకనే అది నాకు ఇట్లా విజన్ లాగానే కనిపించిన అది విజన్ కాదు రియల్ గా నేను చూసినట్లే ఉంది అది అది మరి ఎట్లా చెప్తారో నాకు తెలియదు కానీ అది నేను ఎందుకు చెప్తున్నానంటే నాకు అప్పుడు ఆ అర్థమేంది ఆత్మ అంటాం కానీ దానికి కూడా ఒక శరీరం లాగా ఉంటుందని ఆ ఇట్లా ఆత్మస్వరూపి దేవుడు మనకి కనిపిస్ కనిపించినప్పుడు ఆ ఒక గాలి లాగా మనకి రియల్ గా ఆయన ఉన్నట్లు అట్లా కనిపించిందన్నమాట అది ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు నాకు అర్థమైంది మైండ్ హృదయము ఏమంటారు పదే పదే విధంగా హృదయం పరిగెత్తుతుందేమో కానీ మన అంతరంగము ఏదైతే ఉందో మన దేవుడు ఆత్మ మనకి ఏదైతే వెలిగింప చేసిందో దేవుడు అది మాత్రము మనకు క్లియర్ గా కనిపిస్తుంది మనం ప్రార్థించినప్పుడే కానీ మనము ఒంటరిగా ఉన్నప్పుడు మనకు లోపల ఉండి దేవుడు మాట్లాడుతూ అప్పు నాకు అనిపించింది ఆత్మకి కూడా ఒక ఉంటది బాడీ అని అట్లా నేను రెండు నాకు రోజు వచ్చింది ఒకటి ఒకటేమో ధనవంతుడు లాదర్ విషయంలో తెలియజేయబడ్డది రెండోది జర్మయ బ్రదర్ తెలియజేయబడ్డది అందుకే ఫిజికల్ గా ఉన్నంత వరకు అది వేరు కానీ ఆత్మ మెయిన్ ఇంపార్టెంట్ దానికి కూడా ఒక శరీరం ఉంటుంది అనేది అధిగ్రహించుకోవాలి మనము చూడండి ఇక్కడ ఇది ఎందుకు చెప్పబడుతుందంటే మనం నివాస స్థలము నీవు ఆయుక యొక్క స్థలంలో పరలోక రాజ్యంలో అక్కడ మనం ఉన్నామో లేదో అని కాదు మన హృదయంలోనే ఇప్పుడు ఇక్కడైతే మనం మోకరించి ప్రార్థిస్తామో అక్కడే పరలోక రాజ్యం కదా మళ్ళీ పర్లోక రాజ్యం అన్నప్పుడు మనం సమస్తము పరిశుద్ధగా పెట్టుకోవాలి ఆయన అదే అంటున్నారు చూడండి మీరు దేవుని ఆలయం ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించున్నారని మీరు ఎరగరా దేవుని ఒక ఆత్మ మనలో ఉంది కాబట్టి మనము నివసిస్తున్నాము ఎట్లా నివసిస్తున్నామో అది మనం క్వశ్చన్ చేసుకోవాలా దేవుని ఆలయమో పాడు చేసిన గీడల దేవుడు వారికి పాడు చేయను చూడండి ఒక్కసారి మనము పరిశుద్ధతలో వచ్చిన తర్వాత ఆయనని ఎప్పుడైతే మన ఎంటర్ని చేసుకుంటామో మన హృదయంని ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మనలో ఉండి నివాసిస్తుంటాడో తర్వాత మనం ఎప్పుడైతే ఆయన మాట అంగీకరించకుండా మన ఇష్టం లైఫ్ ని జీవిస్తామో ఎప్పుడైతే మన ఆలయాన్ని మనం పాడు చేసుకుంటామో అది టోటల్ పాడైపోతుంది ఒక్క సైతం ఎంటర్ అయిందంటే డైరెక్ట్ గా ఎన్నో సైతంలో ఎంటర్ అవుతాయి ఎందుకంటే మనం ఛాన్స్ ఇస్తాం కాబట్టి అందుకే ఛాన్స్ ఇవ్వద్దని చెప్తున్నాడు నివాస స్థలంలో మనం ఎప్పటికీ నివసించాలి అని ఇదే అనమాట అందుకే ఈ వాక్యం ఆయన చెప్తున్నాడు ఎవడను తనకు తాను మోసపరుచుకోకును మోసపరుచుకో కొనకుండా మీలో ఎవడైనా ఈ లోకంలో తాను జ్ఞానినని అనుకునేనా చూడండి అందరమో లోకంలో ఎంతోమంది నాకు ఇంత జ్ఞానం ఉంది కదా అని అనుకుంటే వాళ్ళకు దేవుని కొంచెం తెలియదు కాబట్టి వాళ్ళంతా వెరీ వెరితనం వాళ్ళు అనమాట ఎడలా జ్ఞానము అవున్నట్లు వెరీ వెరీ వాడు కావాలను ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెరితనం చూడండి ఆయన యొక్క శిల్వ కోసం తరతరాల నుంచి రాయబడి ఉంది ఐజే అప్పుడు ఒక సెవెన్ బిఫోర్ ఆయన దేవుని యొక్క దర్శనాలు చూసిండే కదా ఐజియా అని ఆ దర్శనాలు చూసిందంటే అది తరతర నుంచి ఇప్పుడు ఆ కాలం అని మనం చెప్తుంటాము ఆ కాలం చెప్తుంటాము అదే ఈ కాలం వాళ్ళకి నువ్వు దేవుడు మన కొరకు చనిపోయినాడని చెప్తే ఎవరైనా నమ్ముతారా అన్యులైతే అసలు నమ్మరు కానీ వాళ్ళు నమ్మడానికి కూడా దేవుడు టైం అనేది పెట్టినారు ఏ ఆత్మకి ఏ టైం కాలో ఏ ఆత్మకి ఏ సువార్త అందబడాలో ఏ ఆత్మకి ఏ విధంగా బోధించాలో అది కూడా దేవుడేసాడు టైంకి అట్లా ఎందుకు అనంటే ఆయన ఎవరిని ప్రేమించినడో ఆయన ఎవరిని ఏర్పరచుకున్నాడో వాళ్ళని మాత్రమే పీల్చుకుంటారు దేవుడు కాబట్టి అలాంటి వాళ్ళకు శ్రమలు తప్పవు సమస్తము వాళ్ళకు బాధ వేదన దుఃఖము ఏది వచ్చినా ఆయనని వదలకుండా ఉన్నవారని ఆయన ఎందుకంటే మనము పరిశుద్ధత స్థలంలో ఉండాలి అనంటే ఆయన ఇచ్చిన తరగతుల నుంచి మోషే ఏ విధంగా అయితే ప్రార్థించినడు అట్లా మనం కూడా ప్రార్థించాలి ధాన్యాలు ప్రార్థించడు అట్లా ఎంతో మంది ప్రార్థించినారు భక్తులు ఆ దేవుణ్ణి ప్రేమించి ఆయన అన్నాడు కదా ఇఫ్ యు లాస్ మీ కీప్ మై కమెంట్స్ అని చెప్పినారు కదా మనం ప్రేమిస్తా ఆయన ఆజ్ఞలు గైకునే నడుచుకోవాలని మనం ప్రావాక్స్ లో చూస్తుంటాము అట్లని వాళ్ళు ఎట్లయితే దేవుణ్ణి అసలు దేవుడు వాళ్ళని ఎట్లా మెచ్చుకున్నాడు మన మనల్ని కూడా దేవుడు అట్లా మెచ్చుకోవాలి అనంటే ఇక సమస్తము మనం ముందుకు పోవాలి అనంటే ప్రతి సమస్య ఎదుర్కోవాల్సింది ఆ ప్రతి సమస్య ఎదుర్కోవాలంటే ఉత్తగానే కాదది ఎప్పుడైతే నువ్వు దేవుని దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మనలో ఉంటామో అప్పుడే మనం ఎదుర్కోగలుగుతాము లేకపోతే పడిపోతాం అందుకే పడిపోద్దు ఎప్పటికీ మనం స్ట్రాంగ్ గా నిలబడాలంటే ఆయన ఇదే చెప్తున్నా మనము భూమి పుట్టకమును నుంచే ఎప్పటి నుంచో మనం ఉన్నామో ఆయన ఈ లోకానికి మనకు పంపించాడు ఈ లోకానికి వచ్చినాక ఆయన మర్చిపోయినాం మళ్ళా తిరిగి ఆయన జ్ఞాపకం చేసిన ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఎందుకంటే ఈ శరీరము మట్టి కాబట్టి ఇది టెంపరీగా ఉంటుంది కాబట్టి గుర్తుకుండదు కాబట్టి ఆయన మన హృదయం నుండి మాట్లాడినప్పుడు మనం ఒంటరిగా ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు అప్పుడు ఆయన మనకు చెప్తుంటాడు నిజమైన దేవుడు ఏసుప్రవ్వాణి అట్లా అందుకే ఆ నేను ఆ దర్శనంలో చూసిన ఆ సిల్వ లేయర్ మీదకి దిగుతుంటే నాకు అనిపించింది దేవుని యొక్క క్రాస్ ఇంత లోపలికి దిగుతున్నా అనిపించింది నాకు ఆ బ్లడ్ కింద ఆ లేయర్ కింద లాస్ట్ లేయరింగ్ కాదు ఆ ఎట్లా చెప్పాలో నాకు అర్థమవుతుంది ఆ దర్శనం చూసే మీకు ఆ లేయర్ లోపలికి ఆయన క్రాస్ దిగిన తర్వాత అక్కడ ఏముందంటే కింద దేవుడు సైతాన్ని చితగ కొడుతున్నట్లుగా కనిపించింది నాకు ఆ సరపాన్ని దేవుడు తొక్కేసింది మొత్తానికి అంటే గొప్ప విజయము మన దేవుందే ఆయన మనకి కాబట్టి మనం సమస్తము ఆయన ప్రేమించి ఎందుకంటే ఆయన మన కొరకు ఒక్కటే జ్ఞాపకం చేసుకోవాలా చాలా మంది ప్రకటన చేయమంటే చాలా మంది భయపడుతుంటారు ఎందుకు అంటే నేను ఎట్లా చెప్తున్నా ఏమో వాక్యము అని అనుకుంటారు ఇవంతా దేవుని దృష్టికి వెరితనం నువ్వు నిజంగా దేవుని ప్రేమించినవా ధైర్యంగా శువత ప్రకటన చేయి ముందుకు రా సాక్ష్యంగా నిలబడు అంతేకాని ఏదో చెప్పాలి ఏదో చేయాలా అని వస్తే లాభం లేదు ఎందుకంటే సమస్తము ఆయనకి తెలిసిన మార్గము మనము యోబు ట్వంటీ త్రీలో టెన్త్ వర్స్ మనం చూస్తుంటాం Um, reason, but he knows the way uh, that I when I tired Furt as Gold I will tell you I will tell you that way I will tell you that way 23 10th I will tell you I will tell you I will tell you I will tell you ఆయనే మనల్ని ఎంతగానో ప్రేమించినడు మరి 23 త్రీ ఒక్కసారి 50 చూసుకొని క్లోజ్ చేసుకున్నాము వాక్యం బాగుంటుంది చూడండి నేను నడుచు మార్గము ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె చూడండి మనం సువర్ణం కనపడాలి అనంటే మనం నలగబడాల్సిందే శోధన రావాల్సిందే ఎప్పుడైతే శోధన వస్తుందో నువ్వు ఎప్పుడైతే నలగబడతావో ఆయన దృష్టికి నువ్వు కనిపిస్తావంటే ఫోటాస్ గోల్డ్ గా కనపడతావు ను చక్కగా ఆ సరైన పాత్రగా ఒక బంగారు పాత్రగా ఆయనే ఆయన దగ్గర నువ్వు అట్లా మనం కనిపిస్తుంటాం దేవునికి కదా ఎంతమంది మీరు మీరే ఒక్కసారి ఊహించుకొని గ్రహించుకోండి పెద్ద ప్రవక్తలే కానీ నాకు యాజే ప్రవక్త విషయంలో చూస్తాయి ఆయన పొలిటికల్స్ కి వాళ్ళ వీళ్ళకు సువాత అనే శారీస్ వాళ్ళకు సువాత అనే ప్రకటన చేసింది కానీ ఆయన చావు ఎంత ఘోరమైనది ఆ స్కిన్నిన్ మొత్తం వచ్చేయడము బ్రతుకున్నప్పుడే ఆయన ఎట్లా తట్టుకోగలిగినాడు ఒకటే పరిశుద్ధాత్మ ఆయనలో ఉంది కాబట్టి ఆ స్కిన్ ఆయనకి మొత్తం తీసేసినా కూడా ఆయన ధైర్యంగా ఉన్నాడు కదా ఒక్కొక్క అపోతులే కానీ ప్రవక్తలే దేవుని కొరకు వాళ్ళ ప్రాణము ఎవ్రీథింగ్ వాళ్ళు త్యాగం చేసుకున్నారు వాళ్ళు ఎట్లా స్వాధీన పరుచుకున్నారు దేవుని ఆత్మచైతన్యాన్ని అనిపిస్తుంది నాకు ఎందుకంటే వాళ్ళు అంతగా చేస్తున్నారు వాళ్ళు అంతగా సాక్రిఫైస్ చేసుకున్నారు ప్రతిదీ తృణీకరించుకున్నారు వాళ్ళు సో మనం కూడా నివాస స్థలంలో ఉండాలి అనంటే దేవుడు మనలో ఉండాలి అనంటే అవన్నీ తప్పవు మనకి అందుకే అత సాక్షి సమయం స్టార్ట్ అయిపోయింది ఎప్పటి నుంచో మన కాలానికి వచ్చేసరికి చివడేసస్ లాస్ట్ ఎండింగ్ టైం అనమాట ప్రతి వాళ్ళు దండింప ఆ మనం ప్రకటనలో చూస్తూనే ఉన్నాం దేవుని యొక్క వాక్యంలో ప్రకటనలో మనం విన్నాం కూడా అన్న చెప్తుంటాయి కాబట్టి మనము ఎంతగానము ఆయన కుమరి పాదల కింద ఎప్పుడైతే త్రొక్కబడుతుంటామో ఎప్పుడైతే నలగబడుతుంటామో ఎప్పుడైతే మనము ఆ హృదయము హృదయం చేత ఆయన స్థుతించినప్పుడు ఆరాధించినప్పుడు మనము అమూల్యంగా తయారు కావడము ఒక చక్క పాత్రలాగా తయారు కావడము అప్పుడు ఆయన మనల్ని మెచ్చుకోవడము అప్పుడు ఆయన మనలో ఎంటర్ కావడం స్టార్ట్ అవుతుంది ఆయన మాట విన వినకపోయినంతసేపు వరకు ఆయన వైపు మరలడు ఎప్పుడైతే మనం ఆయన మాట వింటామో అప్పుడు ఆయన మనకు ఆ నేను ఇది నేను ఎప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ఆ దేవుడు అదేదో ఐస్ ముందు క్లియర్గా అట్లా భూతద్దం లాగా పెద్దగా ఉంది అది పెట్టుకొని ఇట్లా విన్నట్లు ఇట్లా చూసినట్లు నేను ఈ దర్శనాలు చాలా సార్లు చూసినా నేను నేను మా ఇంట్లో నేను ఒక్కదాన్ని ఒంటరిగా ఉండి ప్రార్థన చేసినప్పుడు నాకు క్లియర్గా కనిపిస్తుంది అంత స్పెషల్ చూపులు నా మీద ఉన్నట్లు ఇది చెప్తున్నానంటే గ్రేట్నెస్ కోసం అయితే అసలే కాదు నేను దేనికి పనికిరానిదాన్ని ఈవెన్ చెప్తున్నాను కదా దేనికి పనికి రానిదాన్ని నేను ఎందుకు ఈ సాక్ష్యం చెప్తున్నానంటే ప్రార్థన అంటే అంత పవర్ఫుల్ అయినది దేవుని యొక్క వాక్యము పవర్ఫుల్ అయినది కాబట్టి చెప్తున్నాను మనం అనుకుంటాం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనం ప్రార్థన వింటాడా లేదా అని నివాస స్థలం కడికి మనం ఎప్పుడైతే వెళ్తామో అంటే టక్ మనం స్వరం వింటడం మనల్ని చూసడం స్పెషల్ ఎఫెక్ట్స్ మనం పైన పెడతాడు దేవుడు అది నేను గ్రహించినాను ఆ దర్శనం నేను చాలాసార్లు చూసినా నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నన్ను చూస్తున్నా ఆయన ఎప్పుడు చూపులు మన మీద ఉంటాయి కానీ మళ్ళీ ఒక్కసారి నేను దేవుని అడుగుతా దేవుని స్పెషల్ చూపులు నా మీద ఉన్నాయి నాకు ఆ విజన్ కనిపించింది నేను త్రీ టైమ్స్ చూసిన ఆ విజన్ ఇంకా ఆయన చెవులు ఇట్లా క్లియర్ గా మనకి ఇట్లా వినపడే ఇట్లా ఇప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళు చెప్తుంటే వినకపోతే చెవుల చెప్తే అట్లా అలాంటి విజన్స్ నేను చూసిన ఎందుకు చెప్తున్నట్టు ఈయన్ని జీవం కలిగిన దేవుడు కాబట్టి సమస్తము మనం ఏది అడిగినా నెయ్యగలిగే దేవుడు అందుకే ప్రతిది మన స్పిరిచువల్ గా మన ఆత్మకి కావాల్సింది అడుగుదాం దేవుడికి అయినప్పుడే మనకు అనుగ్రహిస్తాడు ప్రతిది మనం ఏదైతే ఈ లోకంలో తృణీకరిస్తామో దేవుడు మనకు కావాల్సిన అన్ని ముందే సిద్ధపరిచిపోతాడు ఎందుకంటే ప్రార్థనలంత శక్తి ఉంది ఆ కాలంలో మోషే ప్రార్థించినడు తర్వాత పెద్ద ప్రవక్తులు చిన్న ప్రవక్తులు అపోసులు వీళ్ళంతా పర్లోక రాజ్యంలో కూర్చొని ఇప్పటికీ మన కొరకు ప్రార్థిస్తున్నారంటే వాళ్ళది ఇంకా కంప్లీట్ కాలేదు వాళ్ళ సేవ కాబట్టి మనల్ని ఏర్పరచుకోవాలి మనలతో సుహార్ సుహార్థ ప్రకటన కొంతమందిని చూజ్ చేసుకోవాలని వాళ్ళ ఆశ మళ్ళీ వాళ్ళతో కలిసి మనం సేవ చేయాలని మనము అతి పరిశుద్ధత స్థలంలోకి పోవాలంటే పరిశుద్ధతగా ఉండడం నేర్చుకోవాలి కదా ఆ పరిశుద్ధతలు ఉండడం నేర్చుకోవాలంటే ఆయన అదే ఆయన మనలో ఉన్నాదని ఒక్కసారి మనం గ్రహించుకోవాలి దేవుడు మనలో ఉన్నాడు కదా సమస్తము ఆయన మనతో చేర్పించగలుగుతాడు ఒకవేళ ఎప్పుడైతే ఆ ఆలయం కరబైపోయిందో టోటల్ దేవుడు తీసేస్తానంటున్నాడు కాబట్టి చివ్వ డేచస్ పరిశుద్ధతలు ముద్రింపబడాలని ప్రతి బిడ్డ కోసం ప్రార్థించండి ప్రతి ఆత్మ కోసం ప్రార్థించండి మనం వెలిగింపబడాలి అందరినీ వెలిగింపబడాలంటే మనం సరైన మార్గంలోకి పోతేనే ఆయన మనకి సరైనవి చూపిస్తాడు అందుకే నివాస స్థలం అనేది చాలా ఇంపార్టెంట్ ఆయన మన కొరకు నివాసం ఎందుకు పెట్టినడో మనం గ్రహించుకుందాం ముందుకు వెళ్దాం మరి దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడినందుకు దేవునికి కృతజ్ఞతలు ప్రార్థించుకుందాం పరిశుద్ధుల ప్రేమలో దేవా కృపణ తుండి దేవా యశు ప్రభానికి లెక్కలేని బంధనాలు కృతజ్ఞతలు తండ్రి థ్యాంక్ యూ నార్ థ్యాంక్ యూత సాలేలు తండ్రి దేవా యేసు ప్రభ ఇంతవరకు నువ్వు మాట్లా మాతో మాట్లాడాను దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభ దేవాసూప్రభ మేము ఎలాంటి వరము మేము వచ్చినామో మేము ఎలాంటి పరిస్థితులు ఉన్నామో కణిప్రభ అయినా కణిప్రభ యొక్క ప్రేమ చిత ప్రభ మా అందరినీ రక్షించుకున్నారు దాన్ని నీకు వందనాలు ప్రభ కృతజ్ఞతలు తండ్రి దేవా యేసుప్రభ మా కొరకు ప్రభ మరి పరలోక రాజ్యంలో స్థానం ఉంచిన ప్రభ దాన్ని నీకు వందనాలు కానీ ఏసయా మరి ఈ టైంలో ప్రభా ఎవ్రీడే కూడా ప్రభా మీరు మాండి మాట్లాడేది కూడా ప్రభా కాబట్టి ప్రభా ఎవ్రీడేని యొక్క పరిశుధత్మ ఎవ్రీడే మేము అందరం పొందుకుంటూనే ఉండారా ఎందుకంటే ప్రభా విన్న వాక్యం మేము మొదలయద్దు ప్రభా నువ్వు ప్రభా నీ కమెంట్స్ ని ఎప్పుడైతే మేము ఇష్టపడతామో మీరు మాలో వచ్చి ఉంటానన్నారు ప్రభా కాబట్టి ప్రభా మాలుండి ప్రతి పనులు మా ద్వారా చేపిస్తున్న ప్రభా దాన్ని బట్టి నీకు దేవా మేము నిలబడతాం ముందుకు వెళ్తాం తండ్రి మాకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందుకంటే ప్రభ చివ దినములు అంటును ప్రభా నీరు అక్కడ త్వరలో ఉందని చదివించను ప్రభా దేవాసు ప్రభా ఎంతో మంది ప్రభా మరి నశించిపోయిన ఆత్మలు ఎంతగానో ఉన్నాయి ప్రభా వరిని అందరినీ సన్నిధికి నడిపించాలంటే ప్రభ మాకు శక్తిని బలముచ్యత నింపండి ప్రభా ఏస ప్రతి ఆత్మని నీ వైపు మరలించడానికి ప్రభా మరి యొక్క శక్తిని యొక్క బలముచేత మమ్మల్ని ముందుకు నడిపించమని ప్రార్థించడం తల్లి సాయపడమని ప్రార్థిస్తున్నాం ఏసయ్య నీకెళ్ళక లేని పందనాలు కృతజ్ఞతాస్థుతులు స్తోత కలలిజ దేవాయేసు ప్రభ మరి నీ ఎదుట ఉన్నప్పుడు ప్రభా మేము బహుమతి పొందుకున్న వారి లాగా ఉండాలి ప్రభా మా మీద ప్రభా మరి కుమరి నీ యొక్క ప్రేమను కుమరించండి నీ యొక్క కృప చేత వెంబడి ప్రభ కృప వెంబడి కృప మాకు దైత్యమని ప్రార్థిస్తాం తండ్రి ఎందుకంటే ప్రభా మేము ఎవరు కూడా ప్రభా ఉత్త చేతులతో రావడానికి వీలైన ప్రభా ప్రతి వాళ్ళు కూడా నీ సన్నిధికి వచ్చినప్పుడు అనేక ఆత్మలు తీసుకొని నీ సన్నిధికి రావాలి ప్రభా ఆ విధంగా ప్రతి బిడ్డని ఆత్మలు దీవించమని ప్రార్థించడం తండ్రి సహాయపడమని ప్రార్థించడం మీ నీ కల్యాక లేని బంధనాలు కృతజ్ఞతలు తండ్రి దేవా కాలంలో పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు అపోసులు వీళ్ళందరూ కూడా ప్రభా ఎట్లా వాళ్ళు త్యాగపూర్వకమైన సేవ చేస్తున్నారు ప్రభా యొక్క ఆత్మహత్యత నడిపింపు వారికి ఏ విధంగా అయితే అనుగ్రహించినారో ప్రభా ఈ రోజు మా అందరికీ కూడా అనుగ్రహించని ప్రభా పరిశుద్ధాత్మ లేని వారికి పరిశుధాత్మని కుమరించని ప్రభా భాషల వరలు లేని వారికి కుమరించని ప్రభా దేవాస ప్రతిదీ మీరు ఎప్పుడో ఇచ్చి ఉన్నారన్నారు ప్రభా నీ ఏసాయా వాళ్ళు గ్రహించుకోవాలా వాళ్ళు గ్రహించుకున్నట కు వరికి జ్ఞాపకం చేయండి ప్రభా తిరిగి దేవా ప్రతిది పొందుకొని ఉన్నామని సెలవించిన దేవుడ ప్రభా దేవ ఏసా మేమైతే ఆశిస్తున్నాం ప్రభా మేమైతే పొందుకున్నామని విశ్వసిస్తాం మేము నాము వచ్చిన ప్రభా దేవాస ప్రభా విశ్వసించిన ప్రతి బిడ్డ మరి నొక్క మార్గంలో నడిచిన వారి అని సెలవించిన దేవుడు కాబట్టి ప్రభా ఆ కాలంలో మరి ఆ యొక్క ట్వల్టీ కి మీరు విధంగా టీచర్స్ ముందుకు నడిపించినారో ప్రభా వాళ్ళు కూడా నీ యొక్క స్వాత ఏ విధంగా అయితే ప్రకటన చేశారు ప్రభా ఈ రోజు ప్రభా మీరు మా అందరినీ నిలబెట్టినారు ప్రభ దాన్ని బట్టి వందనాలు మేము కూడా ప్రభా ధైర్యంగా స్వాత మేము ప్రకటింపచ్చు ఎక్కడ మేము భయపడడానికి వీలేదు ప్రభా దేవాసూ ప్రభా నీ బిడ్డలం కావచ్చు ప్రభా మేము దేనికి భయపడము తండ్రి ధైర్యంగా నిలబడతాం ప్రభా మాకు సహాయం చేసి ముందుకు నడిపించాను ప్రభా దేవా నీ యొక్క వెలుగు చేత మమ్మల్ని అన్నింపండి నీ యొక్క పరిశుధాత్మ చేత ఎవరిడే మమ్మల్నింపండి దేవా ఏసు ప్రభా ప్రతి బిడ్డతో దర్శించండి మాట్లాడండి ప్రభా దేవా నువ్వు ఎన్నో దర్శనాల చేత మాట్లాడిన ఎన్నో కళల చేత మాట్లాడిన నీకే వందనలు తండి దేవాయచు ప్రభ మేము దేనికి పనికి రానివారం ప్రభా దేవాచు ప్రభ సువర్ణమైన పాత్రలాగా ప్రభ మమ్మల్ని మార్చుకున్న గొప్ప దేవానికి వందనాలితండి దేవాయశ్యా మేము ఇంకా సరి కావాలా ఇంకా మాలో మార్పు రావాలా మాకు మారు మంచు కావ కావాలా ప్రభ ఎందుకంటే ప్రభ మాలో ఇంకా ఏవైతే అతిక్రమంలో ఉన్నాయో ఇంకా మాలో ఆయుసకరం అయితే ఏవైతే ఉన్నాయో ప్రభ అవి మామూలు నుంచి తీసివేయమని ప్రార్థిష్టం తండ్రి మాకు చూపించిన ప్రభ నిస్సలు ఒప్పుకొని వాటిని విడిచిపెడతాం తండ్రి దేవా ఏ ప్రభ నీ చిత్తని అనుసరించి మేము నడుచుకునేటకు ప్రభా మాకు దర్శించి మాట్లాడమని ప్రార్థిష్టం తండ్రి నీకే స్తోత్రము నీకే వందనములు నీకే కృతజ్ఞతలు తండ్రి దేవా మీద ప్రభ జరగబోయే ప్రతిదీ కూడా ప్రభా మరి రకరకాల రోగాల చేత ఎంతమంది పీడింపబడుతున్నారో వారిని అంతా నీ చేసుకుంటండి ప్రతి క్యాన్సర్స్ నుంచి ప్రభా విడుదల దాయించండి ప్రతి రోగంలో నుంచి విడుదల దాయించండి ప్రతి స్కిన్జెస్ నుంచి విడుదల దాయించండి కిడ్నీ లంగ్స్ బ్రెయిన్ చుమారు ప్రభ ఎంతో మంది బాధతో ప్రభ ఎంతో మంది మన ప్రాణాలు కోలిపోతున్నాయి తండ్రి వారిని తిరిగి జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రతి బిడకి ప్రాణం పోయండి ప్రభా ఆయుష్ను పొడిగించండి వారికి సహాయం చేయండి ముందుకు నడిపించండి ఎందుకంటే ప్రభ నీ స్వాత తెలవకుండా ఎవరు కూడా మరణించడానికి వీలేదు ప్రభ నీ స్వార్థ ప్రతి బిడకు తెలియబడాల్సిందే ప్రభా ప్రతి బిడ్డ రక్షణలోకి రావాల్సిందే ప్రభా ఆ దంతత నీ చిత్తం ప్రభా ఏసే మన ప్రతి బిడ్డని నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ దేవాయసు ప్రభా ఆది అంతా మీరే మాకు అన్ని కూడా ప్రభా తోడైండి నడిపించి ఇంతవరకు కూడా ప్రభా నడిపించి కొనసాగిస్తున్నందుకు నీకు వందనతండి అదే రీతిగా ప్రభా ప్రతి కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తుండీ సహాయం చేయని ప్రభా దేవ ట్రైబల్ ఏరియాస్ కి సువాత ప్రకటన చేసిన ఆ యొక్క బ్రదర్స్ ఆ యొక్క కుటుంబీకులకు మీ తోడైండి నడిపించండి వారి కుటుంబికుల చుట్టూ ప్రభా నీ యొక్క దూతాన్ని కాపదలిగా దయచండి వారికి ప్రభా వారి కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యను చూడ దాయించండి వారి కుటుంబంలో శాంతి సమాధానం ఐక్యత దండి ప్రభా నీ యొక్క బ్లడ్ స్పెన్సింగ్ వన్ చుట్టూ వేసి పెట్టండి ప్రభా మరి ఎంతమంది బ్రదర్స్ వెళ్ళారో ప్రభా తిరిగి ఇంటికి క్షేమంగా ప్రతి విషయంలో గొప్ప కార్యం విషయం నువ్వు జరిగించమని ప్రార్థిస్తూ ఏ చూపిస్తున్న అమంలో ప్రార్థిస్తుంటండి మన ప్రభు అయిన యేసు ప్రభు కృప కనికరము సమాధానము నడిపింపు ఆదరణ సహాయము సహకారం ఈ ఆరాధనలో ఉన్న మనకి కుటుంబ సభ్యులకి ఎవరి గురించి అయితే ప్రార్థించినమో ఆ అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి మనందరికీ సదాకాలం మనకు తోడుగా ఉండి నడిపించనుగా అక్క ఆ ప్రైజ్ లోడ్ సిస్టర్ అందరికి ప్రైజ్ లోడ్ అన్న అందరికి And that you praise our brothers and sisters.